పరశుధర వాగు తండ్రి మీ స్థుతులు స్తోత్రాలైనా కృపగల దేవ సర్వోన్నతుడకు మా తండ్రి మీకెంతో వదనాలు వేసాయా ఏదయం నుంచి ఇంతకు మళ్ళీ కాచి కాపాడి సురశ్ధంగా చేసినందుకు మీకు ఎంతో వందనాలనైనా ఈ సమయమైన ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించి మేము సిద్ధపడుతున్నాం ప్రభావాలు మా అసతృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ప్రకటన వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం ప్రభా యాభై గంటలు ఆల్రెడీ గడిచిపోయింది ప్రభా మీరే మాకు తన మళ్ళీ ఓర్పు స్థానాలు ఇస్తున్నారు ప్రభావ ఎందుకంటే మీరెంతో ఓర్పు కలిగి ప్రభా అందరు కొరికి ఎదురు చూస్తున్నారు ప్రభా ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎంతో ఓర్పు దీర్ఘశాంతం చేయగలిగిన గొప్ప దేవుడవనైనా అటువంటి ఓర్పు దీర్ఘశాంతం మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ రోజుల్లో మనుషులకి సమయం లేదు ప్రభా ఇర గంటలే కానీ సమయం పెట్టలేని స్థితిలో ఉన్నది ప్రభావ క్రైస్తవ జీవితం నిర్లక్ష్యమైన జీవితం కానీ వారి పట్ల కనికరించి క్షమించండి తండ్రి మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం మీరు ఎవరు కూడా రక్షింపడం లేరు నైనా అందరు నశించిపోతారు తండీ ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు నైనా కనికరించమని ప్రార్థిస్తాం మరొక అవకాశం ఇవ్వండి ప్రభావ మేము ప్రకటిస్తాం ప్రభావ వీటన్నిటిని వారికి మీ చెత్త నడిపిస్తాం ప్రభావ తగిన గురించి మనం ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ వరకు మనందరినీ సిద్ధపరచుకోండి అన్నింటిని సిద్ధపరిచే సేవకులుగా మనం తయారు చేయమని ఏసు క్రీస్త ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అమ్మేను ఈరోజు మనము ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని చూడబోతున్నాం ఎందుకంటే ఏడవ బూర ఏడవ ఏడవ దూత బూర ఊదబూ కాలము అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం అది లాక్డౌన్ టైంలో కూడా యూట్యూబ్ రికార్డింగ్స్ ఉన్నాయి చాలా మటుకు దిగదని అనుకుంటే బహుశా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రికార్డింగ్స్ ఉండొచ్చు దాని తర్వాత నేను చేయలేకపోయినాను ఎందుకంటే వాటిని ఆడియో వీడియో రూపకంగా మార్చుకోవడము రికార్డింగ్ చేయడము క్లీనింగ్ చేయడము అప్లోడ్ చేయడము స్ట్రీమింగ్ చేయడము బహు కష్టతరం ఒక్క వ్యక్తిత్వం చేయడం అది బహు కష్టం చాలా యూట్యూబ్ వీడియోస్ పెట్టే వాళ్ళంతా పకరకాల వ్యక్తులు పంచుకొని చేస్తారు ఆ ఒకరు స్క్రిప్ట్ తయారు చేస్తారు ఇంకొకరు కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు మరి ఒకరు దాన్ని రికార్డ్ చేస్తారు మరి ఒకరు దాన్ని వీడియో ఎడిటింగ్ చేస్తారు దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ అలాంటివన్నీ పెడతారు పెట్టినాక దాన్ని అప్లోడ్ చేస్తారు ఒక నలుగురు ఐదుగురు వర్క్ పంచుకొని చేస్తారు కాబట్టి వారంకొకటి రెండైనా వాళ్ళు పెట్టగలరు కానీ ఒక వ్యక్తి అన్ని చేయడం బహు కష్టం అది అలసిపోవడం బర్న్ అవుట్ మనం సేవకులు చాలా ఎందుకు బర్న్ అవుట్ అవుతారంటే ఇదే కారణం అన్ని వాళ్ళే చేస్తారు అది తప్పది వర్క్ పంచుకుంటేనే కార్యం జరుగుతుంది ఎందుకంటే ఇది దేవుని కార్యం కాబట్టి అందరూ పంచుకోవాలి ఈ ఉదయం కూడా మనం అదే చూసినాం పన్నెండు మంది ఒక స్థలంలో ఉంటేనే ప్రభు అక్కడికి మనం చూసినాం పన్నెండు మంది పోయి సిద్ధపరిచేవాళ్ళు స్థలాలు అక్కడ మనుషుల హృదయాలని సిద్ధపరిచేవాళ్ళు దాని తర్వాత వచ్చి కార్యాలు చేసేవాడు అక్కడ కాబట్టి దేవుని కార్యము యునైటెడ్ గా చేస్తేనే కానీ జరగదు ఒక్క వ్యక్తి చిన్న ఆశపడతాడు కానీ సేవకులు సేవకులు అందరు బర్నౌట్ అయిపోతారు హెల్త్ అంతా జడగొట్టుకుంటారు అది రాంగ్ అప్రోచ్ అన్నట్టు మోషేతో ఇతరు మాట్లాడిన విషయాలు కూడా మనం అది కొంతకాలం క్రిందాం ఇతరు సలహా అంటాం దాన్ని లేక ఇత్రోస్ అడ్వైజ్ జత్రోస్ అడ్వైజ్ అంటాం మోషే మామ మోషేతో మాట్లాడుతున్నాడు నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీర్పు తీరుస్తా కూర్చుంటే నీ శర్రము కృషించిపోతుంది నీ ఆరోగ్యం ఏం కావాలా ఇది రాంగ్ ఐడియా వాటిను నువ్వు కొందరు నేర్పరచుకో వారిని అభిషేకించి వారికి పని అప్పగించి వాళ్ళు చేస్తారు అవ్వరు కాబట్టి అందరు కలిసి ఒక అన్యుడు మోషకి సలహా ఇవ్వడం మనం చూస్తున్నాం కదా ఆశ్చర్యం ఇతర అన్యుడు కదా విద్యానీయుడు కాబట్టి అన్యుల్ని చూసి నేర్చుకోండి అని ఏసు ప్రభు శిష్యులతో మాట్లాడినట్టు నేను చూపించిన కొన్నిసార్లు వాళ్ళు తెలివిగా పనిచేస్తారు ఈ ఈలో కానీ మంచి సంపాదించుకుంటారు ప్రతి విషయంలో బహు తెలివిగా వాళ్ళు ముందుగా ముందు అంతా వేస్తూ ఉంటారు రక్షణ అనుభవం లేకున్నా కూడా ప్రతి ఉద్యోగాల స్థలాల్లో నేను చూస్తాను కదా వాళ్ళే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మనల్ని దాటి వాడికి రక్షణ అనుభవం ఉండదు దేవుని కృప ఉండదు కేవలం కనికరం ఉంటది దేవుని కనికరం రక్షణ అనుభవం లేని వారి మీద ఆయన ఉంటది రక్షింపబడే వారి మీద కృప ఉంటది కనికరం వాడే అంత లెవెల్కి ఎదుగుతుంటే కృప ఉన్నవాడు మరింత లెవెల్కి ఎదగాల ఎందుకు ఎదుగారంటే దాన్ని గుర్తించారు వారి మీద కృప ఉందని గుర్తించారు వారే సమస్యలకు పరిష్కారం అని ఇప్పుడు సమస్య ఎక్కడ సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉందని వాందేలా మీందేలా వెతుకుతాటారు పరిష్కారం నువ్వే అనేది ఎప్పుడు గ్రహిస్తే అప్పుడు ముందుకు వెళ్తూ ఉంటావు బైబుల్ అంతటా దేవుని బిడ్డలు పరిష్కారం లాగానే కనిపిస్తారు మనకి ఎక్కడ చేసినా ప్రతి స్థలంలో నువే సమస్యకు పరిష్కారం మనుషులకు వచ్చే సమస్యలకి పరిష్కారం నువే ఇంకెక్కడి నుంచో రాదు అది కాబట్టి దాన్ని గ్రహించినప్పుడే మనము ఆయన కొరకు సాక్షులుగా జీవించగలం లేకపోతే మనం కూడా ఇతరుల వారే ఏడుస్తూ ఉంటాం నిరీక్ష లేని వారు ఉంటారు ఈ లోకంలో మనం అట్లా నేడుస్తూ ప్రార్థన చేసేప్పుడు కుటుంబం నీ బట్టి నువ్వు ఏడడానికి ప్రతి సమస్యని ధైర్యంగా విశ్వాసంలో ఎదుర్కొని పరిష్కారం పెట్టుకున్నప్పుడు ప్రభువు మహింపరచబడుతుంటాడు ఎందుకంటే వీడికి కరెక్ట్ అర్థమైంది ఎట్లా పాటించాలనో ఎట్లా ఆయన కొరకు సాక్షులుగా ఉండాలనో వీడికి అర్థమైంది అనేసి సంతోషిస్తుంటాడు మన గురించి ఏడ్చుకుంటే ఉపాసలు అంటే కాదు ఎంత ఏడ్చుకొని గింజుకున్న ఉపాసలు కార్యాలు జరగావు ఎందుకంటే నీకు సత్యం అర్థం కాలే ఇంతకాలం నువ్వు పాత నిబంధన జీవన విధానాలను జీవించిన ఘటవి నీకు అర్థం కావు కాబట్టి ప్రకటన గ్రంథంలోని విషయాలను మనం ధ్యానిస్తున్నాము ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఏడవ దూత బూర ఊద బూ కాలమున అది పదవదేనా మనం చూసినాము దేవుని మర్మము సమాప్త మగులు కాబట్టి ఏడవ బూర దేనికి సంబంధించిందంటే దేవుని మర్మం సమాప్తం కావడం కాబట్టి బైబిల్లో ఉన్న మర్మం సమాప్తం కావాల్సిందే ఎందుకు ఆయన వచ్చేంత ఆయనని పరోక్షంగా మనం చూస్తూ ఉంటాం ఆయనని ముఖాముఖిగా చూస్తాం తర్వాత కదా అనేక పర్యాలు మీకు చెప్పిన ఎందుకు డైరెక్ట్ గా మీరు దేవుణ్ణి చూడలేరు ఎందుకు డైరెక్ట్గా మీరు చీకటి శక్తులను కూడా చూడలేరు ఎందుకు అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు మీరు చూడలేరు దేవుణ్ణి ఎందుకు అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన అరది కూడా ఆత్మలలో చూడాల ఆదమ వలతో ఆయన సంభాషించినట్టు మనం చూస్తాం కానీ ఆయన నీ నీ దగ్గరికి మాట్లాడాలంటే ఆయన ఈ భూమి మీద శరీరం ధరించుకొని రాడు ఇప్పుడు ఒకప్పుడు వచ్చిండి ఎందుకంటే పని కొరు ఇప్పుడు తిరిగి నిజానికి రాడు ఆయన ఆత్మలోనే ఉంటాడు కాబట్టి భూమి మీద ఆత్మలకు అధికారం లేదని నేను ఎన్నిసల రుజుబరి చూపించిన వాక్యాలలో కాబట్టి ఆయన అందుకే నిన్ను దర్శించడానికి కలల రూపకంగా దర్శన రూపకంగా వస్తూ ఉంటాడు లేకపోతే స్వర రూపకంగానే వస్తాడు ఇంకా వేరే రూపంగా రాడు లేకపోతే మిక్కిన అల్పులైనవి నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టు అన్నాడు కాబట్టి అల్పుల రూపకంగా నీ దగ్గరికి వస్తూ ఉంటాడు అందుకు మనం సహాయపడాలి పిల్లలకి ఏదో రూపకంగా సహాయపడతా ఉండారా దూతల రూపకంగా మనకు వచ్చినట్లు మనం చూస్తాం దూతలు మనిషి శరీరం ధరించుకొని వచ్చి అభ్రం దగ్గర కూర్చొని తిన్నట్లు మనం చూస్తాం యుద్ధం దగ్గర కూర్చున్నట్లు మనం చూస్తాం తిన్నట్లు మనం చూస్తాం కాబట్టి వాళ్ళు ఆ శరీరం ధరించుకొని వస్తేనే కానీ ఈ లోకాలకు అధికారం లేదు వాళ్ళకి లేకుంటే అది అన్యాయం అన్నట్టు ఇల్లీగల్ గా ఉన్నట్లు కాబట్టి పదకొండవ అధ్యాయము అంతా ఆయన మర్మము సమాప్తమయ్యే దానికి సంబంధించిన విషయాలు ఉన్నాయన్నట్టు కాబట్టి ముఖ్యంగా పదకొండవ అధ్యాయంలో ఒక అంశం ఉంది ఏంటంటే ఇద్దరు సాక్షులు అనేది నా జ్ఞాపకం ఉన్న కాడికి టూ ఆగస్ట్ ఆ మంత్స్లలో జూలై ఆగస్ట్ నవంబర్ ఆ మంత్స్లలో దగ్గర దగ్గర నాలుగైదు నెలలు ఇంకెక్కువే ఉండాలి నాకు తెలుసం ఇంకెక్కువే దగ్గర దగ్గర నేను అనుకుంటే ఒక యాభై 50-57, సెవెన్ రికార్డింగ్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ ఆవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయాలు అందులో దీర్ఘంగా నేను ఆరోజుల్లో చూపించిన బహు దీర్ఘంగా చూపించిన ఆ విషయాలన్నీ ఎందుకంటే అక్కడ జకరే గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు వాటిని మనం చూసినాం అక్కడ జక్ర గ్రంథంలో రెండు ఒలివచ్చట్లకు సంబంధించిన విషయాలు నేను మీకు చూపించిన జకర గ్రంథం నాలుగవ అధ్యాయంలో చూస్తాం వాటిని దాని తర్వాత ఇప్పుడు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో చూస్తాం రెండొకటే వాక్యాలు కానీ జకర గ్రంథంలో ఏదైతే విషదీకరించబడలేదో పదకొండవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో విశదీకరించబడేది అంటే అక్కడ కొన్ని గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ ని పదకొండవ అధ్యాయంలో ఫిల్ చేస్తారన్నట్టు ఆ రూపకంగా చదువుతేనే అర్థమవుతుంది కానీ మీకు ఇవి ఎక్కడ కనిపించవు ఖచ్చితంగా కనిపించవు ఇంటర్నెట్ లో కానీ ఈ ఇద్దరు ఇద్దరు ఈ రెండు ఒలివ చెట్లు లేక ఇద్దరు సాక్షులు ఎవరు అంటే మటుకు ఓ విపరీతంగా యూట్యూబ్ లో వీడియోస్ కనిపిస్తాయి మీకు తర్వాత వీటికి సంబంధించిన నేను చాలా సంవత్సరాలు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నేను చదివిన రకరకాల పుస్తకాలలో వీళ్ళకి సంబంధించిన ఈ పదకొండవ అధ్యాయంలో ఉన్న విషయాలకు సంబంధించినవి మందిరాన్ని కొలవడం అనేది కొలతలు వేయడం అనేది కొలకర్ర తీసుకొని దాన్ని కొలవడం దాని ఇద్దరు సాక్షులు వారు హతసాక్షులు కావడము దుష్ట శక్తులు అంటే మృగము సైతాను వీరి మీద విజయం పొందడం వీరిని చంపడము మనం అక్కడ చూస్తామన్నట్టు కాబట్టి ఆరవ బూర ఊదినప్పుడు నేను మీకు చూపించిన సర్పం సర్పములకు దేవుడు అధికారం ఇచ్చినట్లు మరణం మీద వాడికి అధికారం ఇచ్చింది దేవుడు సర్పానికి తేళ్లకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఆరవ బూర ఊదినప్పుడు ఆ యొక్క వీరిని కాటేసి చంపడం అన్న విషయం మనం చూస్తాం అది పదకొండవ అధ్యాయంలో మనం దీర్ఘంగా చూస్తాము వీరిద్దరిని ఆ యొక్క ఘట సర్పము చంపడం చూస్తాం కాబట్టి బూరల తీర్పులో సూచనలన్నీ మనకు చూపిస్తాడు వాటిని మరీ విశేషంగా విశదీకరించడమే పదకొండవ అధ్యాయం నుంచి ఆరంభం కాబట్టి మరీ లోతుగా మనం వెళ్ళిపోతుంటాం నాకు ఈ పదకొండవ అధ్యాయమే దగ్గర దగ్గర ఒక ట్వంటీ అవర్స్ అనే బౌద్ధం అని అనుమానం నాకు అంత డీటెయిల్డ్గా ఉంటుంది ఈ టాపిక్ ముఖ్యంగా మీరు ఎక్కడ యూట్యూబ్ లో చూసినా గూగుల్లో చూసినా ఈ పదకొండవ అధ్యాయంలో ఉన్న ముఖ్యంగా నాలుగవ వాచనం ఇద్దరు సాక్షులకు సంబంధించింది ఇది ఇక్కడ ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అని ఎన్నో రికార్డింగ్స్ ఉంటాయి యూట్యూబ్ లో ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు రికార్డింగ్స్ చేసి పెట్టినారు దాని తర్వాత గూగుల్లో కూడా మీరు కొడితే పీడిఎఫ్ ఫైల్సే కానీ డాక్యుమెంట్ ఫైల్సే కానీ హెచ్డిఎంఎల్ ఫైల్స్ అంటాం మన వెబ్ పేజెస్ వెబ్ పేజెస్ కొన్ని లక్షలలో ఉన్నాయి జస్ట్ యూ గూగుల్లో కొట్టిండ్రనుకోండి టూ విట్నెసెస్ అని ఇద్దరు సాఫ్ట్స్లను కొట్టిండ్రనుకోండి కొన్ని మిలియన్స్ల పేజీలు నీ జీవితాంతం కూడా నువ్వు చదవలేవు హండ్రెడ్ మిలియన్ పేజెస్ ఎవరు చదువుతారు చెప్పండి ఒక వారం తీసుకుంటే నేను మూడు పేజీలు చదవడానికి అది పొద్దున కొద్దిసేపు పొద్దున ఒక గంట నేర సాయంత్రం ఒక ఖర్చు పెడితే అది ఒక వారకి కంప్లీట్ కాదు మూడు వందల పేజీలు మిలియన్స్ పేజీలు ఉంటే లక్షల పేజీలు ఉంటే నువ్వు ఎంతకాలం తీసుకోవాలో చదవాలి కాబట్టి ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయాలు కొన్ని లక్షల పేజెస్ ఉంటాయి ఇంటర్నెట్లో ఎవరు చదవాలని చెప్పాలి బహు కష్టతరం కానీ మనం ఆల్రెడీ వాటిని దీర్ఘంగా ధ్యానించినాం జగర గ్రంథంలో యాభై గంటలు ఉన్నాయి ఆల్రెడీ యాభై గంటల రికార్డింగ్స్ ఉన్నాయి నేను జస్ట్ ఒక గంటకు ముందు చూసిన వాన్నిటిని రికార్డింగ్స్ ఆ రోజుల్లో నేను క్లీన్ చేయలే ఇప్పుడు వింటుంటే నాకు తెలిసింది విపరీతమైన నాయిస్ ఉంది ఫ్యాన్ గాలి శబ్దాలు బయట శబ్దాలు మోటార్ సైకిల్ శబ్దాలు అవి ఆ నేను ఫిల్టర్ చేయలేదో నాకు తెలియదు కానీ ఆ నాయిస్ అంతా కనిపిస్తుంది వింటుంటే కానీ ఇప్పుడు నాకు లేదు వాటిని క్లీన్ చేయడానికి ఎందుకంటే మనం అదంతా సేవా విధానం టైం దొరుకులేదు వీటి అన్నిటి మీద స్పెండ్ చేయడానికి కాబట్టి ఇప్పుడన్నా ఎవరన్నా నేర్చుకొని వీటిని త్వర త్వరగా చేయగలిగితే కొంత రిలీఫ్ ఉంటుంది టైం ఇప్పుడు ఒక విధంగా ఈ విషయాలలో తరబేతి పొందినట్లుంటుంది ఇంకొక విషయంలో రిడ్యూస్ చేసినట్టుంటుంది వర్క్ లోడ్న లేకపోతే మొత్తం వర్క్ నేనే చేయాల్సి వస్తుంది అలసిపోతున్నానని టైం సరిపోతుంది కూడా ఎక్కువ పని చేసుకుంటే ఏమవుతుందంటే క్వాలిటీ దెబ్బతింటుంది కాబట్టి అందరం మంచుకోవడం అనుకోండి ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఎవరికి కూడా అలా సెట్ ఉంటుందండి స్ట్రెస్ అవుట్ కానీ కాబట్టి ఖచ్చితంగా నేనైతే స్ట్రెస్ అవుట్ అవుతుందండి ఎందుకంటే ఈరోజు సడన్లీ అక్కడ పోవాల్సి వచ్చింది పొద్దున్నే పది గంటలకి సంపద నేను పోగాను అక్కడ రెండు బ్యాప్టీస్ మేలు అయినాయి తర్వాత అక్కడి నుంచి ఇంకొక స్థలం ఒక అటు రసల్పుర దగ్గర ఒక వెస్లిచర్ చల్లి వాళ్ళు వాళ్ళింట్లో సాయంత్రం నాలుగు గంటల వరకు నాలుగున్నర వరకు ఐదు వరకు వాళ్ళ ఇంట్లో వర్షిప్ అయింది అది అనుకునే విధానంగా అక్కడ పోవాల్సి వచ్చింది అక్కడి నుంచి ఇంటికి వచ్చినప్పటికీ కంప్లీట్ అలసిపోయినాయి అసలు కళ్ళు మూతలు పడుతున్నాయి ఎందుకంటే లాంగ్ జర్నీ కదా సో ఈ రీతిగా ఉంటుంది మన సెలవు విధానం తప్పదు సెలవును మోయడం అంటే అంత సునాసం కాదు కదా ఎవరు సెలవు వాడే మోసుకోవాలా అలసిపోవాల్సి వస్తుంటుంది కానీ ప్రభులనే ఆనందము ప్రభులనే సంతోషము ప్రభులనే సమాధానం కలుగుతూ ఉంటుంది మనకి ఎందుకంటే ఎంతో మంది బిడ్డల పొందుతున్నారు ఎంతో మంది స్వస్థ పొందుతున్నారు అద్భుతాలు ఎంతమంది చూస్తున్నారు బాప్తిజమాలు పొందుతున్నారు మనుషులు ప్రభుని సంతోషపరిచే సేవా విధానం మనది కాబట్టి ఆయనని తబ్బింపైపోవాలా మన సేవా విధానాన్ని చేసి మనం స్థుతిస్తుంటే కనపరుస్తుంటే ఆయన వాక్యానికి ఏదైతే చూపిస్తుంటే ఆయన ఆశ్చర్యపోవాలా మన సేవా విధానం చేసి అటువంటి తీర్మానంలో మనం ఎందుకు పోవాలా ఆయనకు అవసరం లేదు కానీ చేయడానికి కాబట్టి మనం ఆశ్రయిస్తున్నాయి ఈ ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయాలు పదకొండో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఒకసారి చూడండి పదకొండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి మొదటి పదిహేను వచనాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి కాబట్టి వీటిని మనం బహు ధీర్యంగా ధ్యనిస్తాం మీకు ఎంతో ఒప్పుకుందో నాకు తెలియదు కానీ ఒక దిక్కు త్వర త్వరగా ముగించాలన్న ఉంది కానీ మరి దిక్కు అది అంత త్వరగా కాదు ఎందుకంటే జక్ర గ్రంథం నేను ఆరంభించినప్పుడు అట్లే నేను అనుకున్న ఒక ఐదారు గంటల్లో అయిపోతుంది అనుకున్నా కానీ యాభై ఏడు గంటలకు మించిపోయింది అంటే దగ్గర అరవై గంటలు దాటిపోయింది దేవుని యొక్క ఆత్మ ఆసక్తి తీవ్రత ఉంటది ఉంటుంది కాబట్టి ఈరోజు మన మనుషులకు అంత ఊపికొందా మళ్ళా తిరిగి ఒక యాభై గంటలు చెప్పాలన్నా చెప్పగలనా నేను రెండు వేల చెప్పినట్లు మళ్ళా తిరిగి నేను చెప్పగలను వాటన్నిటిని ఎంతమందికి ఆసక్తి ఉంటుంది వాటిని తిరిగి తిరిగి ధ్యానించాలని రికార్డింగ్స్ వినొచ్చు చక్రగ్రంథంలో ఉన్నాయి ఈ ఇద్దరు సాక్షులు ఎవరు నేను అన్ని డీటెయిల్ గా చూపించిన ప్రపంచాత్మకంగా ఉన్న బోధ ఎట్లుంది దానికి భిన్నంగా ఉన్న మన బోధ ఇది దానికి సంబంధించిన నేను కొంచెం క్లుప్తంగా మీకు ఇలా చూపిస్తా పదకొండవ దేవం మొదటి వచ్చిన మేము స్టార్ట్ చేస్తాం మరియు ఒకటి చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి లేచి దేవుని ఆలయమును బలిపీటమును కొలత వేసి ఆలయంలో పూజించి వారిని లెక్క పెట్టుము ఇది వారం ఆరంభించినను కాబట్టి చేతి కర్ర వంటి కొలకర్ర కాబట్టి వ్యోహాను భక్తునికి ఒకడు అంటున్నాడు మన అతను ఎవరు అనేది మనకి అనిపిస్తలేదు కానీ ఒకడు అన్న విషయం ఉంది మరి ఒకడు చేతి కర్ర వంటి మీకు తెలుసు లాటి కట్ ఎట్లుంటుందో పోలీసు అని చేతిలో చేతి కర్ర అది లేకుంటే కుంటోళ్ళు బ్యాలెన్సింగ్ కొరకు వాడుకుంటూ పోయే కర్రలు ఎట్లుంటాయి సపోర్టివ్ కర్ర లాగా అటువంటి కొల అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా కాబట్టి కొలకర్ర అంటే స్కేల్ ఇంగ్లీష్లో కొలత వేసే కర్ర దాని మీద మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి చేతి వంటి కొలకర్ర నాకు ఇచ్చి లేచి బాగా అర్థం నిలబడాల దేవుని ఆలయమును బలిపీఠంలో కొలత వేసి ఆలయంలో పూజించి వారిని లెక్క అది సేవా విధానం అది వ్యవహాను భక్తునికి ఇవ్వబడిన సేవా విధానం అది దానికి మనం అధ్యాయంలో ఆ యొక్క గ్రంథపు చుట్టని తినివేయమన్నాడు కాగితంని తినివేయమన్నాడు ఆ కాగితం తినివేసినాక నీకు ఇంకా పని అప్పగించబడింది అనేకలకు సువార్త ప్రకటించాలా అనేకలకు ప్రవచించాలా అనేక దేశాలలో రాజులకు ముందు నిలబడి ప్రవచించాల్సి వస్తుంది అని వ్యూహాన్ భక్తునికి చెప్పింది దాని తర్వాతనే వ్యూహాను భక్తులు కాలం మనం చూస్తాం చరిత్రలో కాబట్టి ఒక బోధేముందంటే యోహన్ భక్తుడు ఇంకా బ్రతికి ఉండేసి కొంతమంది చెప్తుంటే నేను విన్న వాక్యం రీసెంట్లీ కూడా ఎందుకంటే ఏ స్లో చెప్పిండు యోహన్ భక్తుని గురించి పేతులతో నేను వచ్చేంత వరకు ఆయన బ్రతికు ఉండడం నాకు ఇష్టమైతే నీకేంది అని కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని ఆయన ఇంకా బ్రతికే ఉండు ఎక్కడో ఉన్నాడు పద్మాస దీపంలో ఇంకా ఎక్కడో తెలియదు మనకు కానీ బ్రతికే ఉండడం చెప్తున్నారు రెండు వేల సంవత్సరాల నుంచి బ్రతికే ఉండడం చెప్తున్నారు కానీ తెలుగు రాష్ట్ర పత్రికల మనం ఒక వాక్యం చేస్తాం నాకు జ్ఞాపకం వస్తుంది అది ఒక్క నిమిషం ప్రయత్నిస్తా పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయంలో పదకొండో అధ్యాయం పదమూడు వచ్చిన అందరూ విశ్వాస మీరందరూ ఆ వాసన ఫలం అనుంపకపోయినను దూరంగా నుండి చూసి వందనము చేసి తాము భూమి మీదను పరదేశము యాత్రికులమో ఉన్నామని పదమూడో పదకొండో అధ్యాయం పదమూడు వచ్చింది చూస్తున్నా నేను కూడా ఏబిల్ రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన వరని మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును చూడండి మనుషుడు ఒక్కసారి మరణిస్తాడు దాని తర్వాతనే తీర్పు కాబట్టి ఈ వాక్యం ప్రకారంగా చూస్తే కూడా అంతవరకు అందరూ మరణించిన వాళ్ళే ఇంకా ఎవరు బ్రతకలేదు కానీ నేను విన్న కొంతమంది పాస్టర్స్ చెప్పడం యోహన్ భక్తుడు ఇంకా బ్రతికుంటే ఎక్కడున్నది మనం తెలియదు బ్రతికుంటే నువ్వు చెప్పాలా కదా నువ్వే వాక్యం చెప్పినప్పుడు బ్రతికిండి అనేసి ఎక్కడున్నప్పుడు చూపించాలా కానీ మనం ఇక్కడ చూపిస్తున్నాం లేదు ప్రతి ఒక్కరు మరణించాల్సిందే తర్వాతనే తీర్తాం మరణించకుండా ఎవడు ఆయన చల్ల నిలబడలేడు తీరుపు ఎందుకంటే పర్లోకంకి పోవాలంటే శరీరం ఉండదు అక్కడ శరీరం వేరే ఇక్కడ శరీరం వేరే ఇక్కడ శరీరం మటితో చేయబడింది అక్కడ శరీరం మహిమతో చేయబడింది మహిమ శరీరం ఉంటేనే కానీ ఆయన చంద నిలబడలేం మనం కాబట్టి ఎవరైనా కానీ పర్లోకం పోవాలంటే శరీరంతో పోలేరు మహిమ శరీరంతోనే పోవాలా ఫేస్ ఒక్కడే పోగలిండి ఎందుకంటే ఆయన పుట్టిందే పరిశుద్ధ పుట్టుక కన్యా మర్యా గర్భంలో జన్మించింది కాబట్టి ఆయన పుట్టుకనే పరిశుద్ధమైన పుట్టుక కాబట్టి ఆయన ఒక్కడే తన శరీరంతో అక్కడ పోగలిగిండు అది మహిమ శరీరం అన్నట్టు పునరుద్ధానం పొందినక మహిమ శరీరం అది అందుకే నన్ను ముట్టద్దు అంటాడు మగదలే కానీ తోమాతో ముట్టమంటాడు ఎందుకంటే అప్పటికి వెళ్ళిపోయిడు కాబట్టి అక్కడ వెళ్ళి తిరిగి వచ్చి తోమాని ముట్టమంటాడు కానీ తండ్రి దగ్గర వెళ్ళిపోక ముందు మగలని మరియ ముట్టని ప్రయత్నించినప్పుడు ముట్టొద్దు అంటాడు కాబట్టి ఖచ్చితంగా యోహాన్ని మరణించాలా ఈ వాక్యం ప్రకారంగా ఎప్పుడు మరణించి అంటే తన పని ముగించుకున్నాకనే ప్రడం ముగించాల కదా మరణించాలి కదా ప్రడం గంధం అంతా చూసి రాసినాకనే ఆయన కాలం ముగించాలి ఎందుకంటే ప్రడం రాయడం వరకు ఒక కారణము ఆయన బ్రతికి ఉండడం రెండవది పదవ అధ్యయనంలో చేసినాం చివరి వర్షంలో నువ్వు అనేక మంది రాజులకి నువ్వు ప్రవచించాల్సి వస్తుంది ఇంకా పని ఉందని కాబట్టి ఈ రోజు నమ్మంతా రాజుల కొరికే ప్రవచం ఎవరో రాజులు మీకు తెలుసు దేవుని బిడలకి ప్రవచిస్తున్నాడు సంఘాలకి ప్రవచిస్తున్నాడు ఏడు సంఘాలు అవే కదా ఏడు సంఘాలకి ప్రవచనాన్ని ఇస్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు పదకొండవ అధ్యాయాన్ని ధ్యాని చదువుతున్నా చూడండి చేతి కర్ర అంటే కొలకర్ర కాబట్టి ఈ కొలత దేనికి సంబంధించినప్పుడు ఏడవ బూర ఊదినప్పుడు జరిగే విషయాలు ఏంటంటే ఇంకా ఆ ప్రవచనాలన్నీ ఆ తీర్పులన్నీ ఆరంభమయ్యే టైంలో ఒక అవకాశం ఏంటంటే దేవుని మందిరాన్ని కొలత వేస్తున్నాడు దేవుని ఆలయాన్ని తర్వాత బలిపీఠంలో కూడా కొలత వేస్తున్నాడు దాని దాంట్లో ఉన్నవారు కూడా మూడు ఉన్నాయి దేవుని ఆలయము బలిపీఠము ఆలయంలో పూజించేవారు ఈ మూడిటిని అతను కొలత వేసి లెక్క పెడుతున్నాడు లెక్క కూడా కొలతనే కదా మెజర్మెంటే కదా లెక్క అంటే కూడా మెజర్మెంటే కాబట్టి దేవుని ఆలయంను బలిపీఠంలో కొలత ఏ దేంతోని ఆ కొల కర్రతోని స్కేల్తోని ఇది మట్టప్ప అంశానికి సంబంధించిన బోధ అది కూడా కొన్ని సమాచారాల మనం జానించినాం ఎవరికన్నా జ్ఞాపక ముందా మట్టప్ప ఎప్పుడు జానించినామో రెండు వేల పదకొండు అన్న టూ థౌసండ్ టూ థౌసండ్ లెవెన్ అన్నా టూ థౌసండ్ అది కూడా దగ్గర దగ్గర పంతొమ్మిది భాగాలు అనుకుంటా అవునన్నా పంతొమ్మిది గంటలు కరెక్ట్ టూ థౌసండ్ లెవెన్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అయింది అది టూ థౌసండ్ లెవెన్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతే టూ ఫిబ్రవరికి అయిపోయింది పదకొండు భాగాలు అది కాబట్టి మటప్పు గుండు అన్న అంశానికి సంబంధించిన విషయం ఇక్కడుంది ఏంటంటే దేవుడు పాతండ్రి బన్న కాలంలో ఆమోస గ్రంథాలు చూపిస్తుంది దానికి సంబంధించిన విషయం అక్కడ మనం ధీర్ఘంగా ధ్యానించినాము మటపు గుండు దేనికి సంబంధించినది ఇంగ్లీష్ లో ప్లంప్లైన్ అంటారు మటపు దాన్ని ఇంట్లో కడతూడు వాడతారు దాన్ని గుండు దారం అంటారు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజులు నాకు సరిగా అర్థం కాలేదు నేను చెప్పినప్పుడు గుండు ధర మన నేను మెట్న అన్న మెట్న అంటే ఒక అది ఇనప స్కేల్ అది ఇనప స్కేల్ గోడలు కడతాడు కూడా ఆ స్కేల్ వాడతారు ఇనపది దాని మీద సెంటీమీటర్స్ ఇంచెస్ ఉంటాయి ఆ స్కేల్ ఇట్లా హాఫ్ ఎల్ షేప్ ఎల్ షేప్ ఉంటుంది ఎల్ షేప్ ఉంటుంది అది మెట్న అది కూడా ఒక కానీ అది కరెక్ట్ కాదు నేను చెప్పింది ఆ రోజు దాని తర్వాత సరి నేను మెట్న కాదు మటపు అంటే గుండు దారం కొలకర్ర గుండు దారము మెజర్మెంట్ కి సంబంధించింది గోడ తిన్నగా కట్టాలంటే పునాదులు తిన్నగా వేసి కట్టాలంటే ఆ గుండు దారం వాడేవాళ్ళు అన్నట్టు ఈరోజు కూడా అదే వాడతారు అయితే మన ప్రభు గుండు దారాన్ని వాడినట్టు మనం చూస్తాం ఆమోసు గ్రంథంలో ఎన్నో అధ్యాయం బ్రదర్ ఏడో అధ్యాయం ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినాం ఏడు ఏడు అంటే ఏడు అంటే సంపూర్తి కదా కాబట్టి కొలత చివరికి కొలత అన్నట్టు ఏడు అంటే సమాప్తం కాబట్టి చివరికి కొలత ఏడవ దేము ఏడవ వచనంలో మనం ఆడ చూస్తాం కాబట్టి దేవుడు ఆ గోడ మీద నిలిచుండి తిన్నని తిన్నగా కట్టబడ్డ గోడ మీద నిలిచుండి మట్టపు గుంటు దించి వేసిండి ప్రజలందరూ రెండు గుంపులుగా విభజింపమన్నట్టు మనం అక్కడ చూసినాం వాక్యం మొదటి గుంపు ఎరోబాము సంతతి వాళ్ళు రెండో గుంపు ఇసాకు సంతతి వాళ్ళు వాటికి సంబంధించిన విశేషాలు బహు దీర్ఘంగా మనం చూసినాం ఈ యురవమ్ ఎవరు యొరవమ్మ సంతతి ఎవరు ఇసగు సంతతి ఎవరు రెండెందుకు విభజింపడినరు దాని తర్వాత దాంట్లో చూసిన చిహ్నాలు ఏంటంటే పటపు అనేది దేవుని యొక్క నీతికి సాదృశ్యము దేవుడు కొలుస్తే దేవుని కొలతకి సాదృశ్యం దేవుని తీర్పుకు సాదృశ్యం అని నేను చూపించిన వాటిని జేమ్షా నంబర్స్ లో చూసుకొని ముఖ్యంగా అది నీతి అనే నీతికి సంబంధించింది అన్న నేను మనం దేవుని యొక్క నీతి ఎదుట మనుషులు ఎట్లా ఉన్నారు అనేది ఆ చూపిస్తుంది ఆ వాక్యం తర్వాత ఆ గోడ దేనికి సాదృశ్యము దాని పునాదులు దేనికి సాదృశ్యము అని కూడా నేను బహుదీర్ఘంగా అలా చూపించిన నైన్టీన్ అవర్స్ లో మీకు అవకాశం ఉంటే మళ్ళా తిరిగి అవన్నీ రీప్లే చేసుకోండి స్పీడ్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఒత్తుకొని రీప్లే చేసుకొని వినండి అది చాలా ప్రాముఖ్యమైన బైబిల్ పఠనం ఎందుకంటే మటప్ప గుండె మన సేవ మన వాక్యం బోధ అంతా ఆరంభమైంది మటపు దానికి దాని తర్వాతనే మనము చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ధ్యానించినాం అది కరెక్ట్ అనుకుంటా ఎవరైనా కరెక్ట్ చేయొచ్చినాను మట్టపు గుండే స్టార్టింగ్ మనది వాక్యం మట్టగుండ తర్వాత చిన్న ప్రవక్తలు స్టార్ట్ చేసిన కాబట్టి మట్టపు గుండు ఫస్టే అదే ఫస్ట్ అన్నా సో మట్టపు గుండు ఆరంభమైనాకనే చిన్న ప్రవక్తలు దాని తర్వాతనే తీర్పులు బూరలు ఇంకా టాపిక్స్ వచ్చినాయి అయితే ఈ రోజు నుంచి మనం ఏం చూడబోతున్నామంటే ఇద్దరు సాక్షులు ఎవరు క్లుప్తంగా చెప్పాలంటే ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదృశం అని నేను ఆ రోజు చూపించిన ప్రకటించినప్పుడు ఇప్పుడు ఇది మన జకరే గ్రంథంలో కాబట్టి ఇద్దరు సాక్షులు నిజంగా ఇద్దరు కాదని కూడా నేను రుచూపరచిన ఎందుకంటే ఇంటర్నెట్లో మీరు ఎక్కడ చూసినా ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అంటే ఒకరు మోషే అని ఎలియా అని మరి ఒకరు యోహాన్ అని మరియు ఎరుబాబెలని చెప్పడం మనం చూస్తూ ఉంటాం ఇంటర్నెట్ లో ఎవరు ఇష్టం వస్తాడో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అన్నట్టు కానీ ఏ ఏ రూపం కూడా దాన్ని రుజువుపరచాలి అది నేను అనేది ఏంటంటే నువ్వు చెప్పు వాక్యం నీకు అర్థమైన కాడికి చూపించు కానీ దానికి ఆధారాలు కూడా చూపించు మోసే ఏలియలకు సంబంధించి ఎట్లా చూపించగలవు ఆధారం వాళ్ళు చెప్పేది ఉంటాయి మోసే కాలంలో తెగులు రావడము ఏలియా కాలంలో వర్షం రాకుండా ఆగ ఏలియా ఇప్పుడు వర్షం పడత పో అంటే ఆహాబు పరిగెత్తడం అవన్నీ చూసి ఇది మోసే ఏలియాలకు సంబంధించిన భావం అంటారు కానీ మనం ఇందాక చూసిన వన్ సెన్ ఒక్కసారి వాళ్ళు మరణించక తప్పదు దాని తర్వాత తీర్పు దగ్గర నిలబడతారు రెండోసారి బ్రతకడానికి అవకాశం లేదు మోసే మరియు ఏలియాలు తిరిగి రావడానికి అవకాశం లేదు ఒకటేసారి వాళ్ళు మరణించారు వాళ్ళు మరణించినాక వాళ్ళ ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది వారి శరీరాలు మట్టిలో కలిచిపోతాయి పునరుద్ధనం దినంనా అందరూ మళ్ళా మహిమ శరం కలిగి బయటకు వస్తారు అదే మనం చూసినాం ఎన్నిసార్లు కాబట్టి మోస్ట్లీ ఏరియాలు సెకండ్ టైం రావడానికి అవకాశమే లేదు బైబుల్ వాక్యం ప్రకారంగా జరుబాబేలు మరియు యహోషువ కూడా తిరిగి రావడానికి అవకాశం లేదు జగ గ్రంథం నాలుగో నెల చూస్తాం మరి అది ఇంకా ఎవరికైనా వర్తించే ఎంతో ఎంతమంది రకరకాల పాత నిబంధన ప్రవక్తలని సూచిస్తూ ఉంటారు కానీ వాళ్ళ కార్యాలు వాళ్ళ పనులందరూ ముగించుకున్నారు వాళ్ళు ముగించుకొని వారి వంతులు ఇవ్వట్టారు తీర్పు తిన కాబట్టి ఇది వాళ్ళకు సంబంధించింది కాదు ప్రస్తుతము ఉండే మనుషులకు సంబంధించింది కాబట్టి ఇద్దరు సాక్షులు ఎవరు అనేది ఈ రోజు నుంచి మనం మరి కొంచెం డీటెయిల్డ్ మనం వెళ్ళిపోతాం అంతవరకు కొన్ని వాక్యాలు మనం ధ్యానిస్తాం చూడండి మరి ఒకడు చేతికర్ర వంటి కొలకర నా చేతికి ఇచ్చి నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయంను బలిటంను కొలత ఆలయంలో పూజించి వారిని లెక్క ఇది లెక్కకు సంబంధించింది మందిరంలో ఉండే మనుషులని లెక్క కట్టేటప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాడు రెండవ వచనంలో ఆలయంలో వెలుపటి ఆవరణంను కొలత వేయక విడిచిపెట్టుము ఈ విషయం మనం అర్థం తీసుకోవాలి ఎందుకంటే కొలత అంటే దేవుని యొక్క నీతి దేవుని యొక్క వాక్యం వాక్యంతో కొలిస్తే నీ పరిస్థితి ఎట్లా ఉంది నీ జీవన విధానం ఎట్లా ఉంది అని చెప్పేదే కొలకర్ర మట్ట గుండు దేవుడు మట్టపు దించేస్తే ప్రజలు విభజింపబడతారు కాబట్టి ఇక్కడ వాళ్ళని లెక్కించను దేవుని ఆలయంలో పూజించడం లెక్కిస్తే ఎన్ని గుంపులుగా విభజిపడ్డాయని మనం మనకు తెలుసు మూడు గుంపులని నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటది కాబట్టి ఈ మొదటి మూడు గుంపులు సహవాసంలో అది ఉండదనిసలు నేను చూపించిన వాక్యం ఆలయంలో వెలుపటి ఆవరణను కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకి ఇవ్వబడను ఎందుకంటే అన్యులు దేవుని వాక్యంలో లేరు దేవుని వాక్యం క్రింద కూడా లేరు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి వాళ్ళని కొలత వేయొద్దు ఉదాహరణ చూడండి వాడికి వాక్యం గురించి ఏం తిరిగినప్పుడు వాడిని నువ్వు వాక్యం తెట్లా కొలుస్తావు వాడు రక్షణ పొందితే రక్షణ పొంది తృణీకరిస్తే వాడిని కొలుస్తావు కానీ వాక్యంతోని వాడికి దైవం గురించి ఏం అందుకే సువార్థ ప్రకటించామంటారు ఎందుకంటే ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు అన్న దైవం నాకు ఎవరు చెప్పలేదు సువార్థ అప్పుడు ఎవరిని దేవుడు సువార్థ చెప్పలేను ఎవరు చెప్పలేదో వాడిని పట్టుకుంటాడు కదా అవకాశం ఇష్టం నువ్వు ఇంకంటే వాడు నీకు నా మీద నాకు ప్రశ్న ఇస్తున్నాడు అంటాడు దేవుడు నాకు ఎవరు సువార్థ చెప్పలేదంటే దేవుడు చెప్తాడు లేదు ఒక దినం జ్ఞాపకం చేసుకో పలాని రోజు పలాని వ్యక్తి వచ్చి మీ ఇంటికి వాక్యం చెప్పింది మీ గ్రామంకి వాక్యం చెప్పిండు మీ పట్ మీ వాక్యం చెప్పిండి మీరు విన్నర్ కానీ స్వీకరించలేదు వాక్యాన్ని కాబట్టి అవకాశం ఇవ్వడు దేవుడు నీతి న్యాయవాది కాబట్టి ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వడు మనుషులకి కాబట్టి ఇక్కడ ఇది అనులకి ఇవ్వబడిను దాని తర్వాత వారు నలభది నలభది రెండు నెలలు అంటే మూడున్నర సంవత్సరంలో వారు నలభది రెండు నెలలు పరుశుధ పట్టణంను కాలితో త్రొక్కుదురు కాబట్టి ఇస్రా పరిశుధ పట్నం అంటే ఎరచలేం కదా కానీ మనకు తెలుసు ఆత్మీయ పట్టణం ఇది గొప్ప తొక్కుతారు వీళ్ళు అన్నిలో గొప్ప వారి కాల తొక్కుతారు జగర కన్నా గుర్రాలు అవే కదా గుర్రాల కాళ్ళ క్రింద తొక్కబడతారు వీళ్ళు గొప్ప మనం చూసినాం కాబట్టి మూడో వచనంలో నేను నా ఇతరు సాక్షులకు అధికారము ఇచ్చేదను వారు గోనె పట్ట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఎన్ని నెలలు ఎక్కువ పెట్టండి వెయ్యిన్ని దినములు ప్రవచింతురు వీరు భూలోకమునకు ప్రవ్వైన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు ఎవడనను వారికి హాని చేయ ఉద్దేశించిన వారి నోట నుండి అగ్ని బయలు పెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించాడలా అలాగన వాడు చంపబడవలేను కాబట్టి దేవుడు ఈ ఇద్దరు సాక్షులకి ఒక అధికారం ఇచ్చిండు మనం తెలుసు దేవుడు దేవుని బిడ్డలకి అధికారం ఇస్తాడనే ఆదానికి అధికారం ఇచ్చిండు దాన్ని పోగొట్టుకున్నాడు ఏ తిరిగి వచ్చేది మనకి తిరిగి ఇచ్చిండు అధికారం మన చేతిలో అధికారం అయితే ఇక్కడ ఇద్దరు సాక్షులకి అంతవరకు అధికారం లేదు ఏడవ బూర ఊదినాక జరుగుతున్న విషయాలు ఇవన్నీ కాబట్టి మనకు తెలుసు ఈ బూరలు ఒకదాని తర్వాత ఒకటే అని కాదనేష్ అది నేను ఒకసారి చూపించిన కూడా మీకు మ్యాథమెటిక్స్ లా వన్ తర్వాత టూ టూ తర్వాత త్రీ త్రీ తర్వాత ఫోర్ అట్లా కాదు బైబుల్ ముఖ్యంగా ప్రవచన గ్రంథం ప్రకటన గ్రంథం ముందుకు వెనుకకి ముందుకు వెనుకకి ముందుకు వెనుకకి వెళ్తా ఉంటాయి అయిపోయినా ఒక్కసారి మరోసారి నేను చూపిస్తా ఈ ముద్రలు పాత్రలు బూరలు ముద్రలు బూరలు పాత్రలు అన్ని 6 6 ఆరు కదా ఆరు ముద్రలు 6 బూరలు 6 పాత్రలు కాబట్టి ఏ ముద్రకి ఏ బూరకి ఏ పాత్రకి కనెక్షన్ అవి అర్థమైతేనే కానీ బైబుల్ ప్రకటన బృందంలోని విషయాలను సంపూర్ణంగా అర్థం చేసుకోలేవు ఆ క్లియర్ గా విభాగానికి అవకాశం ఉంటే నేను చూపిస్తా ఏ పాత్ర టైంలో ఏ బూర కలుస్తుంది ఏ బూర టైంలో ఏ ముద్ర కలుస్తుంది లేక ఇట్లా చెప్తాం మొదట ముద్ర ఏ బూరతో పోల్చబడింది ఏ పాత్రతో పోల్చబడింది రెండవ బూర ఏ ముద్రతో పోల్చబడింది ఏ పాత్రతో పోల్చబడింది అర్థం చేసుకోవాలా మనం చేసుకుంటేనే పర్ఫెక్ట్ కంట్రోల్ నీకు వచ్చినట్టు ప్రాణగంధం మీద లేకపోతే లేనదండి భయపడతావు ప్రకటించాలంటే ప్రకటిందాన్ని ఆ సీక్వెన్స్ నీకు అర్థం కావాలా ఏ ముద్ర ఏ బూరకి సంబంధించింది ఏ బూర ఏ పాత్రకు సంబంధించింది అవి ఎవరు చెప్పలేరు నాకు తెలిసిన వాళ్ళకి మీకు అవకాశం ఉంటే మీరు కూడా తరబి మనడానికి ఒక పరీక్ష సిద్ధపడండి ఒక పరీక్ష మీకు ఒక ప్రశ్న పెట్టని ఇప్పుడు ఆ ప్రశ్నకి జవాబు వెతుకోడానికి ప్రయత్నించండి ఏ ముద్రతో ఏ ముద్రలో ముద్ర చెప్పిన ఏం జరుగుతుందో ఏ బూర టైంలో అవి జరుగుతాయో చూపించండి ఇట్లా లైన్స్ గీసుకొని బాక్సెస్ లాగా తయారు చేసి ముద్రలు బూరలు పాత్రలు అని రాసుకొని మొదటి ముద్ర టైంలో ఏం జరుగుతుంది అది ఏ బూర వదిలినప్పుడు జరుగుతుంది దాని తర్వాత ఏ పాత్ర భూమి అవి జరుగుతున్నాయి అవి రాసుకున్నాం అనుకో అప్పుడు నీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకే ఉదయం చెప్పిన పరీక్షకు సిద్ధపడినట్లు జరుగుతాయి వాక్యం అప్పుడు అర్థమవుతుంది లేకుంటే నీ మైండ్లో ఎప్పుడు బుడుస్తుంది ఎన్ని విన్నా ఎన్ని చెప్పినా అవి నీ హృదయంలో నాటుకోవు ఎందుకంటే నువ్వు జస్ట్ అట్లా చదివేసి వెళ్ళిపోతున్నావు ముఖంలో అర్థం చేసుకొని వెళ్ళిపోయినట్లు అట్లా ఉండద్దు మనం వీటన్నిటినీ బహు జాగ్రత్తగా ఒక స్టూడెంట్ లాగా రీసెర్చ్ చేస్తున్నట్లు లేక పరీక్షలు సిద్ధపడి చెక్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్స్ కొరకు ప్రయాసపడాలి మనం ఆన్సర్స్ ఇచ్చేది మటుకు మనం ప్రబ్బే అయితే ఈ ఇద్దరు సాక్షులకి అధికారం ఇచ్చిండు ఆయన అధికారం ఇస్తాడు మనుషుల దాని తర్వాత వీళ్ళు గోనె పట్ట ధరించుకొని వెయ్యి రెండు అధికారం ఇచ్చిండు కాబట్టి దాని తర్వాత వీరు భూలోకంలో ప్రభు అయిన ఎదుట నిలిచి చిన్న రెండు ఒలివ చెట్లు చక్రగ్రంథం నాలుగో దిన ఈ రెండు ఒలివ చెట్లను దీపస్తంభంలోనై ఉన్నవి ఉన్నారు ఎవడనను వీరికి వారికి హాని చేయ ఉద్దేశించినలా వారి నోట నుండి అగ్ని బయలువేళ్ళను కాబట్టి ఇద్దరు సాక్షుల నోట్ల నుంచి అగ్ని బయలుదేరుతుందంట ఎవడైనాను వీళ్ళకి హాని చేయాలనుకుంటే వీరి నోట నుంచి అగ్ని బయలుదేరిదంటారు కానీ వీళ్ళు నేను చూపించిన పదిహేను రెండు వందల వీళ్ళు ఈ ఏవి కూడా వాడుకోలేదు ఈ అధికారాన్ని వాడుకోలేకపోయినారు వారి నోట అగ్ని బయటికి మనం చూడం వారి శత్రువులను మనం చూడం వారికి హాని చేస్తున్నా కూడా వాళ్ళు తప్పించుకోలేద వాళ్ళు అని చెప్పబడింది అక్కడ వారికి హాని చేయ ఉద్దేశించినలా అలాగున వాడు చంపబడవాలేను వీరి నోట్ల నుంచి అగ్ని బయలుదేరి చేస్తారన్నట్టు ఇవన్నీ చిహ్నాలో నిజమైన అగ్ని కాదు అయితే తాము ప్రవచింపు దినములు ఈ ఆరవ వచనం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే మతపరమైన ఈ ర్యాప్చర్ కల్ట్ బోధకులు చూడు ఆరవ వచనం చూడు తాము ప్రవచించే దినములలో వర్షము కురువక ఉండకుండా ఆకాశమును మూయిటకు వారికి అధికారం కలదు అయితే ఏలియా చూపించండి అది వర్షం తిన వర్షం రానియకుండా ఆకాశం ముయబడడం మనం మనం చూస్తాం ఏలియాకుండే అధికారం బయలు దేవత ఆ యొక్క బలిపీఠంలో అన్నింటినీ పడగొట్టినాక బయలు దేవత ప్రవక్తల చంపినాక ఆ బలిపీఠం మీద బలిపశువు దహించబడినాక మనం చూస్తాము ఏదది అహాబు చెప్తాడు ఇప్పుడు నువ్వు తొరగపో వర్షం రాబోతుంది తొరగపో అని అహాబు కంటే స్పీడ్గా పరిగెత్తుతాడు ఏలియా అని ఒకరు చూస్తాం కాబట్టి తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం మోయటకు వారికి అధికారము కలదు అయితే నేను ఆ రెండు వేల పదిహేనులో అధికారం ఉంది కానీ ఎక్కడ చేసినట్లు లేదు వాక్యం వర్షం కురవకుండా ఆకాశం మూయ మూసినట్లు వీళ్ళు ఎక్కడి నుంచి వీరికి అధికారం కలదు కానీ పాటించలే మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తంగా చేయటకును కాబట్టి మోషే వచ్చింది ఇప్పుడు సినిమాలకి ఇట్లా చెప్తారన్నట్టు ర్యాప్చర్ కల్ బోధకులు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించటకును వారికి అధికారము కలద్దు అది మనం చూసినాం ఐగుప్తులో మోసే కుండే కదా మోషే ఆ కర్రతో నీళ్ళని తాకినప్పుడు అవి రక్తంగా మారినట్లు మనం చూస్తాం అవన్నీ దచినే చాపాలు అవన్నీ తర్వాత తెగుళ్ళు పది తెగుళ్ళు మనం చూస్తాం మోసే టైంలో పది తెగుళ్ళు ఐగుప్తులను బాధించినట్టు మనం చూస్తాం ఆయనకి ఇచ్చిన దేవుడు మోషేకి అధికారం కాబట్టి మ్రాప్చర్ కల్ట్ బోధక్కులు ఏం చెప్తారంటే ఇక్కడ ఆరవ వచనంలో చూసినట్లు ఏలియా మోషేలు వీళ్ళు అని చెప్తున్నారు అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఏంటంటే ఒక్కసారి తమ శరీరాన్ని విడిచిపెట్టినాక వారి పని అయిపోయింది వారిని పంపించిన దేవుని ప్రణాళిక కొనసాగింది సక్సెస్ఫుల్ గా దేవుని సైందికి వెళ్ళిపోయినారు మళ్ళా దేవుడు వాళ్ళం పంపర్ ఒక్కటేసారి అని వన్స్ ఫర్ ఆల్ ఆ ఫస్ట్ డై ఒక్కటేసారి మనం మరణిస్తాం దాని తర్వాత తీర్పు మళ్ళా తిరిగి పూటవు అది వేరే మతాలలో ఉంటుంది నువ్వు పుడుతుంటావు వస్తుంటావు పుడుతుంటావు వస్తుంటావు జీవితాంతం ఈ జీవం నుంచి ఇంకో జీవం ఇంకో జీవం నుంచి ఇంకో జీవం ఈ నెల ఈ ఈ మనిషి అయితే వచ్చే జీవ వచ్చే జీవంలో కుక్కవో పిల్లివో నక్కవో ఏదో పశువో ఏదో పక్షివో లాగబుడుతు కాకి లాగబుతావో గద్దె లాగబుడతావో అనేది వాళ్ళ బోధ దానికి ఎక్కడా ఆధారం లేదు అది నమ్మే కాని బోధ బైబిల్ ఉంటుంది వన్స్ ఫర్ ఆల్ ఒక్కటేసారి నువ్వు చనిపోతు తిరిగి రావు ఈ లోకానికి శరణంతో మళ్ళా తిరిగి పుట్టవు ఒక్కటేసారి మీరు అనొచ్చు మళ్ళీ బాప్తిజం ఇచ్చి వ్యూహానం ఆలో ఏలియా ఆత్మ ఉంది కదా ఎవరంటే అవును ఏలి ఉంది కానీ ఏలియా శరీరం లేదు ఈ స్ప్రాబు చెప్పిండి అది కానీ ఆయన శరణం కావాలన్న విషయం మనం అప్ అప్పుడు చనిపోయింది ఏలి చనిపాండు అబద్ధ బోధకులు దాన్ని తారుమారు చేశారు అని ఎత్తబడిండని కాబట్టి వీళ్ళు ఆరో వచనము కేవలము ఈ ఇద్దరు సాక్షులు మోషెక్కి ఏలియాకి సాదృశ్యంగా ఉన్నారని వాళ్ళు ధైర్యంగా ప్రకటించి వాక్యం క్లోజ్ ఇంటికి వెళ్ళిపోతారు చాలా చాలా స్థలాల్లో నేను విన్నాను చూసినాను కూడా కానీ ఇది మోషెక్కి ఏలియాకి సంబంధించిన వాక్యం కానే కాదు ఇది గొప్ప జనానికి సంబంధించిందనే సేను ఇప్పుడు చూ చెప్తున్నా వచ్చే వరము వాక్యాలతో పాటు పోల్చి చూపిస్తా వీళ్ళందరూ గొప్ప జనం అని వీరికి శ్రమల కాలంలోనే అప్రవచన వరం వచ్చింది అధికారం ఉంది నీళ్ళని రక్తంగా మార్చే శక్తి ఉంది తెగుళ్ళని తెప్పించే శక్తి ఉంది కానీ వాళ్ళ దాన్ని వాడుకోలేకపోయినారు ఎందుకో చూడండి వీరికి ఎవడు హాని చేయదలిచిన ఎక్కడుందా వాక్యము ఐదో వచనంలో ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించినలా వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను దహించి అనుంది కదా అయితే దహించి వేయును అంటే వాళ్ళు చంపబడతారు కానీ ఇప్పుడు చూడండి ఏడవచనంలో వారి సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధముల నుండి వచ్చు క్రూర మృగము మృగాలకు సంబంధించిన బోధన ఆరంభించబోతున్నా నేను ఎప్పుడు కూడా చెప్పాలి గతంలో చరిత్రలో ఏ రోజు కూడా దాని గురించి ధీరంగా విశదీకరించలేదు ఎందుకంటే అప్పటికి ఎవ్వరం సిద్ధంగా లేం కానీ ఖచ్చితంగా నేను ఇది స్టార్ట్ చేయబోతున్నాను ఎందుకంటే ఇంకా మనకు టైం లేదు మన సేవలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాయి మీరు అంత ఎక్కడెక్కడో స్కాటర్ అయిపోతున్నారు మనకి ఇంకా ఎక్కువ అవకాశం ఉండేది కలుసుకోవడానికి ఈవెన్ ఆన్లైన్ కూడా కలుసుకోలేం మనం కాబట్టి నాకు తెలుసు ఈ సంవత్సరం మనం ఒక స్థలంలో ఎట్టి పర్స్ ఉండలేం ఎప్పుడన్నా అట్లా ఎప్పుడు కూడా మనం దీర్ఘ మనం కలిసి ఉండలేం మనం పోవాల్సిందే మన ఎక్కడ ప్రభు నడిపిస్తానికి వెళ్ళిపోవాలి ఎందుకంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నావు నీ లెక్క నువ్వే చెప్పుకోవాలి ఆలయంలో ఉన్నవారి పూజించిన వారిని అందరినీ అక్కడ పదకొండవ తేదీ కాబట్టి ఎవరిది కొన్ని లెక్క అడుగుతాడు లెక్క ఏంది నీ లెక్క ఏంది అని నీ లెక్క వినిపించుకోవాలి నేను చెప్పిన పొద్దున జేబులు నింపుకొని రావాలని జేబులు నింపుకోవాలి ఆత్మలతో దేవం సరిది పోయినప్పుడు ప్రతి జేబు నిండి ఉండాల తీ అంటే చీస్ చేతిలో చూపిస్తారు ఇగో ఎన్ని ఎన్ని అట్లా సిద్ధపడాలా మనం మన జీవితాన్ని అట్లా కొనసాగించుకోవాలా సంపాదించుకున్నా అది తృప్తి పోదు మనకి కానీ ఇదొక్కటే తృప్తిస్తుంది ఆయన వాక్యానికి తగినట్లు జీవించడం కాబట్టి ఇప్పుడు చూడండి ఏడవర్షంలో మరోసారి వారు సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధం నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును మరి ఈ ఐదవ వచనం ఏమైంది ఐదవ వచనంలో వారికి శక్తి ఉంది కదా ఎవడు వాడికి హాని చేసినా వాడు కాల్చి వేయబడతాడు వీరే నుంచి అగ్ని ద్వారా దాని తర్వాత అందరు ఐదవ వచనంలో మరి ఏడవ వచనంకి వచ్చేటప్పటికీ ఈ మృగము వారితో యుద్ధం చేసింది ఇద్దరితో ఇది ఇద్దరు కాదు గొప్ప జనము కోట్లాది కోట్లాది గొప్ప జనం అని నేను వచ్చేవారని చెప్పిస్తా ఎట్లా అనేది కానీ వారితో యుద్ధం చేసి వారి మీద జయం పొందిండు వాడు ఎందుకు అంటే ఆరవ బుర్ర మనం చూసినాము మా మరణం మీద వారికి అధికారం ఇచ్చింది దేవుడు మనుషులు మూడవ వంతు మరణించటకు వారిని చంపుటకు దీనికి అధికారం ఇచ్చిండు ఈ గుంపుకి సర్పపు గుంపుకి సర్ప సంతానపు గుంపుకి అధికారం ఇచ్చిండు దేవుడు ఆయన అధికారం ఇవ్వకపోతే ఎవరు కూడా ఇక్కడ పరి పరిపాలించడు ఈ లోకంలో ఎవరైనా కావచ్చు ఏ లీడర్న ఏ పొలిటికల్ లీడర్ కావచ్చు అందరికీ అధికారం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే ప్రతి అధికారము పనిడు రావాల్సింది అంటాడు పౌల్ కాబట్టి ఇప్పుడు చూడండి వారి సాక్ష్యం చెప్పుట ముగింపగానే ఏడవచనం అగాధంలో నుండి కాబట్టి మనకు తెలుసు ఆరవ బూర ఊదినప్పుడు అగాధము కొలిమిల నుంచి వాడు బయటకు వచ్చినట్టు మనం చూస్తాం ఐదవ బురలో వాడు వస్తాడు వాడు తెలిసినప్పుడు పొగ వస్తుంది దట్టమైన పొగ అందులో మిడతల దండు బయటకు వచ్చినట్టు మనం చూస్తాం కానీ వాడు అగాదపు తాళపు చెవి కలిగిన వాడు కాబట్టి వాడే డైరెక్ట్గా బయటకు వస్తుండన్న విషయం మనం ఇక్కడ చూసినాం ఐదు ఆరవ బురలో వాడు మనుషులలో మూడవ భాగాన్ని చంపడానికి మనకి అధికారం ఉంది మూడవ భాగం అంటే గొప్ప జనాలు మూడో గుంపు అది కాబట్టి మూడవ భాగం మూడో గుంపు వాళ్ళందరినీ చంపడానికి వానికి అధికారం ఉందనేది అక్కడ వాక్యం ఇక్కడ కూడా అదే చూడండి వారి సాక్ష్యము చెప్పుట ముగింపగానే వారి చివరు ఎప్పుడు సేవ చేయని వాడు శ్రమాల కాలంలో లాస్ట్ మినిట్స్గా సేవ చేస్తున్నాడు సాక్ష్యం చెప్తున్నాడు ఇంతకాలం నేను వినలేదు నాకు ఒడు చెప్పిన నేను పశ్చాత్తాపంతో నేను ఇప్పుడు చెప్తున్న ఈ వాక్యం నాకు ఎన్నో తలాంతులు ఇచ్చిన దేవుడు నేను ఏమీ చేయలేని ఇప్పుడు నేను చేస్తున్న శ్రమల కాలంలో అప్పటికీ వాళ్ళ మెడల మీద కత్తులు ఉంటాయి నేను ఇసల రుచుపరిచిన ఇక్కడ చూడండి అదే వాక్యం వారి సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధం నుండి ఓ మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును వాళ్ళతో యుద్ధం చేయడము వాటిని ఓడగొట్టడము వాటిని చంపడం ఒక దాని ఒకటి ఒకటి గొప్ప జనం చంపబడతారు ఇద్దరు సాక్షులు వారికి సదృశ్యం కాబట్టి అందరు చంపబడతారు ఈ మృగాలను వారి మీద సవారి చేస్తున్న వారిని తొక్కు తొక్కి కాళ్ళకిందేసి మనుషులందరినీ మోసగించింది ఈ మృగం ఈ మృగానికి సంబంధించిన బోధ నేను బహుదీర్ఘంగా ధ్యానించాలి ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పాలంత డీటెయిల్ గాని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ ప్రపంచాల్లో పరిగెత్తుతున్నాయి గుర్రాలు కాబట్టి తప్పదు మనం ఇంకా ఓపెన్ చేయక కాబట్టి నేను త్వరగా ఈ ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయాలు ముగిస్తే ఎందుకంటే డీటెయిల్ గా నేను పోను ఎందుకంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో చాలా డీటెయిల్ ఫిఫ్టీ సెవెన్ అవర్స్ ఉంది రికార్డింగ్ చెప్పండి మీరు మళ్ళా నేను ఒక ట్వంటీ అవర్స్ చెప్పాలన్నా ఇద్దరు సాక్షికి సంబంధించింది నేను సిద్ధంగానే ఉన్నాను మళ్ళీ మీరు సిద్ధంగా ఉన్నారా ఒకసారి ఆలోచించండి ట్వంటీ థర్టీ అవర్స్ ఇద్దరు సాక్షికి సంబంధించిన వాక్యం నేను స్టార్ట్ చేస్తా మీ ఓపిక ఉందా ప్రార్థనా పూర్వకంగా వెతుక్కోండి నాకు చెప్పండి మీరు జవాబు ఇస్తే నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తా ఒక ట్వంటీ అవర్స్ అనే ఫిఫ్టీన్ ట్వంటీ అవర్స్ అనే నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తా ఇతర సాక్షికి సంబంధించింది ఈ వాక్యంలో నుంచి లేదంటే మీరు జకర గ్రంథంలో ధ్యానించుకుంటా అంటే నేను జస్ట్ క్విక్గా చెప్ చెప్పేసి వచ్చే వారే క్లోజ్ చేస్తా అది నేను మీకే ఒక చెప్తున్నా ఎందుకంటే దీని ఈ వాక్యాన్ని వాక్యాన్ని నేర్చుకొని వాడుకుండే వాళ్ళు మీరు నేను ఆల్రెడీ వాడుతున్నాను మీకు తెలుసు చాలా సమాచారం నుంచి వాడుతున్నా ఈ వాక్యాలన్నీ కాబట్టి ఇప్పుడు మీరు వాడుకోవాలి కాబట్టి మళ్ళీ మీరు తీర్మానించుకోండి నేను తిరిగి ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధ చెప్పాలన్నా లేక మీరు రెండు వేల పదిహేనులో చేయబడ్డ రికార్డింగ్స్ విన్నుకొని మీరే నేర్చుకుంటారా మీ మీ యొక్క ఆమోద నేను చూస్తున్నా తర్వాత చూడండి ఈ యొక్క క్రూర మృగం ఈ మృగానికి సంబంధించిన బోధ నేను స్టార్ట్ చేయలే ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలే నాకు కూడా చాలా ఆసక్తి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మృగాలకు సంబంధించిన బోధ చెప్పలే కానీ దీర్ఘమైన బోధ అది సుదీర్ఘమైన బోధ ఎన్నో గంటలు పోతూనే ఉంటుంది ఎందుకంటే పదకొండవ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తే చివరి వరకు ఈ మృగాలు రకరకాల మృగాలు ఒకటి సముద్రాల నుంచి బయటకు మృగం భూముల నుంచి బయటకు మృగం మనం మృగాల గురించి చాలా చూస్తాం నాలుగు మృగాలు ఉంటాయి కాబట్టి ఆ నాలుగు మృగాలకు సంబంధించిన బోధ ముగించుకోవాలి మనం అప్పుడు నాకు ఒక రకమైన తృప్తి ఏంటంటే నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేయగలిగిన ప్రకటన బృందం నా లైఫ్ టైంలో ఎవరికైనా అదే తీర్ ఆసక్తి ఉంటుంది నా లైఫ్ టైంలో అది రికార్డింగ్స్ కంప్లీట్ చేయాలా ప్రకటించడం కంప్లీట్ చేయాల వీరిద్దరు సాక్షులు చాలా లేటుగా వచ్చారు సేవకి ప్రవచించడం ముగించగానే మన మెడ మీద కత్తులున్నాయి ప్రవచన సారం క్రీస్తుని కూర్చిన సాక్ష్యం కాబట్టి వీళ్ళ ప్రవచించి ఏం ప్రవచిస్తున్నారు శమాల కాలంలో క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు మెడ మీద కత్తులని రెడీగా విడిచిపెడతారా ఒప్పుకుంటారా ఆ నామాన్ని విడిచిపెడతారా ఈ నామం ప్రవచించేదాన్ని మీకు ఆగేపించిన కదా విడిచిపెడతారా చావడానికి సిద్ధంగా విడిచిపెట్టం అంటారు గొప్ప అప్పుడు వాళ్ళ మెడ మీద కత్తి రెడీగా ఉంటుంది తెగ నరకడానికి అట్లా గొప్ప షూటింగ్ ద్వారా బుల్లెట్స్ ద్వారా చదవడం మెడ మీద కత్తులతోని వాళ్ళ నరకి చంపడం ఇటువంటి కార్యాలు మనం చూస్తాం వేదనతో ఉన్న పని బహు కష్టతరమైన వాక్యాలవన్నీ ఇక్కడి నుంచి పదకొండవ అధ్యాయం నుంచి బహు కష్టతరమైన ఒక్క టైం ఒక్క ఒక్క రికార్డింగ్ మిస్ అయినా నెక్స్ట్ రికార్డింగ్స్ మీకు ఎట్టి పరిస్థితులు అర్థం కావు అదొక హెచ్చరిక కాబట్టి పైగా వాడు కూడా మీ టైము మీకు ఇవ్వనియడు వాడు దొంగిలిస్తున్నట్టు టైం రెడీ ఉంది టైం అని అందుకే సమయాన్ని సద్యం చేసుకోమన్నాడు ఇంగ్లీష్లో మటుకు రెడీమ్ చేయమన్నాడు అంటే దాన్ని విమోచించమన్నాడు సమయాన్ని విమోచించండి అంటున్నాడు అది కూడా చిక్కబడుతుంది పొద్దుంచి సాయంత్రం వరకు దాన్ని విమోచించుకొని వాక్యం కొరికు ప్రయాసపడుతుండాలా నిద్రపోకముందన్న కనీసం ముగించాలి లేకుండా తెల్లవార్ట్లు వేసిన రికార్డింగ్ ముగించేసుకోవాలి మనం వినేయాలా నోట్స్ చేసుకోవాలి ఒక బుక్కులు పాయింట్స్ అది ఒక ట్యూస్టెంట్ ఒక స్టూడెంట్ లాగా మనము స్కూల్కి పోయినట్లు చేసుకుంటేనే కానీ వీటిని మనం నేర్చుకోలేం కాబట్టి వాళ్ళ వారిని జయిస్తున్న మృగం మృగం వాళ్ళ మీద విజయం పొంది వారిని చంపింది అని ఉంది ఇక్కడ కాబట్టి గొప్ప జనం అందరూ చస్తారనేది ఇంకోసారి నేను చూపిస్తున్నా వారికి వీరు గొప్పజనం అని ఎట్లా చెప్పగలమంటే వచ్చేవారం చెప్తాను బహుదీర్ఘంగా చూపిస్తా ఎనిమిదవ వచనము వారి శవములు మహాపట్నపు సంత విధలో మీకు తెలుసు మహాపట్నం అంటే ఎరిసలేమటం కదా కానీ మనకు తెలుసు మహాపట్నం అంటే మత మత జీవితం కాబట్టి వారి శవములు ఆ మహా మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును ఈరోజు చర్చలన్నీ సంత వీధులన్నీ ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది సంత వీధిలో పడి ఉంటే ఎందుకంటే అక్కడ దొరుకుతారు ఎక్కడ దొరుకుతారంటే రెండే స్థలాల్లో దొరుకుతారు వీళ్ళు చర్చ అయినా దొరకాల వాళ్ళు చేసే బిజినెస్ దొరకాలెక్కడ దొరుకుతారు ఇంటి దగ్గర దొరకాలి మూడే స్థలాలలో వీళ్ళు దొరుకుతారు ఇంతకుముందు రికార్డింగ్స్ లో చూపిస్తున్నాను ఎట్లా దొరుకుతున్నాను నేను వీరిని ఎట్లా పట్టించుకుంటారో కూడా చూపిస్తున్నా నేను ఒక ఎవరు ఎవరు ఈ గొప్ప జనాన్ని కూడా నేను చూపించిన మీకు ఇస్కర్ యూత్ యూత్ ఎట్లా ఏసుని అప్పగించిండో ఒక చిన్న గుంపు మరణానికి అప్పగిస్తారనేసి నేను చూపించిన గతంలో ఓల్డ్ రికార్డింగ్స్ మీకు ఉంటాయి ఇవన్నీ దీర్ఘంగా కానీ వీరు తప్పక మరణించక మానరు ఎవరు చంపుతారంటే మృగము అగాధాల వచ్చిన క్రూర మృగం ఆరో గూరల నుంచి వచ్చిన మృగం వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో వారికి ఉపమాన ఉపమానంగా ఎవరికి ఎవరి గురించి మాట్లాడుతు వారికి అంటే వానికి ఏదాది వానికి అంటే వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడి ఉండును వానికి అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి దానికి అంటే మహాపట్టణపు పట్టణం మహాపట్నం అన్నప్పుడు దాన్ని దానికి అని చెప్పొచ్చు కానీ శవములు ఉన్నాడు కాబట్టి వానికి అంటుండు కాబట్టి ఈ రెండు ఇద్దరు సాక్షులు ఒక్కరే అని చెప్తుంది వాక్యం ఇక్కడ వానికి అని వానికి ఉపమాన రూపకంగా సుధమానయు ఐగుప్తనయు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సెలవబడను ఈ ప్రశ్న నేను చెప్పండి మన ప్రభు ఎక్కడ సెలవుబడ్డాడు సుధమాలనా ఐగుప్తులనా ఎక్కడ సెలవబడి ఎరుసలేంలే కదా కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది అక్కడ మన ప్రభు సెలవుబడి వారి ప్రభు ఎవరి ప్రభు గొప్ప జనం ప్రభు ఏవా స్థలాలు సుధమానియో ఐగుప్తనియో వాటికి పేరంట అసలు మన సుఖ సుధమా లేనలేదు ఎక్కడ నచ్చిపోయింది కదండి సుధమా లేదు కానీ ఈ వాక్యం చెప్తాం ఈ గొప్ప జనము ఇద్దరు సాక్షులు ఎక్కడ చంపబడినరు వారి శవములు ఎక్కడ ఉంటాయి మహాపట్నపు సంత వీధులలో ఉండను వారిని వానికి ఉపమానారూపకంగా సుధమానయు ఐగుప్తనయు పేరు అచ్చట వారి ప్రభు కూడా సెలవు పడాను ఐగుర్తులు ఎక్కడ ఇవ్వబడి సెలవు ప్రభు సుతమ కుమరలు కూడా కాలేదు మన ప్రభు సెలవుబడడం కాబట్టి ఎగురుషలేమే సుధమ కుమరత పోల్చబడుతుంది తొమ్మిదో మరియు ప్రజలకును వంశములకు ఆయా భాషలు మాట్లాడే వారికిని సంబంధించిన వారు మూడు ది మూడు దినముల నర వారి శవములను చూచించు వారి శవమును సమాధిలో పెట్టనియరు మూడున్నర మూడు దినముల నర అంటే మూడున్నర దినములు త్రీ అండ్ ఆఫ్ అంట కాబట్టి త్రీ మూడున్నర రోజులే అంటే ఒక మూడు రీతిగా అర్థం చేసుకోవాలి మూడున్నర రోజులు అంటే నిజంగా మూడున్నర రోజులు కాదు వాళ్ళందరూ చంపబడం ఆరంభమైతే ఎప్పుడు ముగిస్తది గొప్పజనం అందరూ మరణించడం ఎప్పుడు ముగిస్తుంది అనేది కా జ్ఞాపకం చేయబడుతుంది ఉపమాన్ రీతిగా నిజంగా మూన్నర దినములుగా అవి కొన్ని సంవత్సరాలు పడతాయి ఆరంభమై ముగించడానికి వారి శవములను చూచచ్చు వారి శవములను సమాధిలో పెట్టనియరంట లోకస్తులు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు వంశాలు ప్రజలు రకరకాల మనుషులు జనులు మూడు దినం నారా వారి శవమును చూచొచ్చు వారి శవమును సమాధిలో పెట్టనియ్యరు ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించచ్చు ఉత్సహించచ్చు ఒకనికొకడు పంపుకొందరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారంట ఈ పీడ వినగడైంది అనే మనకు వ్యతిరేకంగా ప్రకటించింది వ్యూహాను భక్తుడు బాప్మిచ్చి వ్యూహాను గురించి ప్రకటించినట్టు మనం చూస్తాం సొంత తమ్ము నీకు భార్యని నీ దగ్గర పెట్టుకున్నవాడిని తమ్ముని చంపిపించి తమ్ముని భార్యని తమ్ముని భార్య అంటే గుడ్ బిడ్డతో సమానం కదా తమ్ముని భార్య బిడ్డతో సమానం నీకు మళ్ళీ నువ్వు చేసినా తప్ప పనింది హీరోజు తమ్ముని భార్య తమ్ముని చంపిపించి తమ్ముని భార్యని లాక్కున్నావు నువ్వు నీచ ఇంత నీచమైన జీవితంలో జీవించినవు హీరో కట్నాలు పంచుకుంటున్నారు వాళ్ళు మరణించినందుకు మీకు తెలిసి నేను మీకు చూపించిన గతంలో గొప్ప మీద వీళ్ళు కట్నాలు పంచుకుంటున్నారు గొప్ప జనపు ఆస్తులన్నీ కట్నాలు పంచుకుంటున్నారు వారి చంపి వారి లాక్కుంటున్నారు ల్యాండ్స్ ప్రాపర్టీస్ డబ్బులు క్యాష్ గోల్డ్ జ్యువెలరీ అన్ని లాక్కుంటారు ఒకరికొకరు కట్నాలు పంపుకు పంచుకుంటున్నారు పంపుకుంటున్నారు అయితే ఆ మూడు దినముల నర అయిన పిమ్మట దేవుని ఆత్మ దేవుని యొద్ జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించాను బాగా అర్థం చేసుకోండి జీవాత్మ వేరే పరుశురాత్మ వేరే జీవాత్మ అంటే నీ శరీరంలో పెట్టిన ఆత్మ నువ్వు పుట్టుకతో తల్లి గర్వల నుంచి బయటకు వచ్చినప్పుడు నీతో పాటు జీవం వచ్చింది అది జీవాత్మ దేవుడు జీవాత్మని తిరిగి పంపిస్తే వారు వారిలో ప్రవేశించాను కనుక వారు పాదములు ఉని నిలిచిరి వారిని చూచిన వారికి మిగిలిన భయము కలిగాను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పర్లోక నుండి గొప్ప స్వరము తమతో చెప్పట వారు విని మేఘారోడులై బాగా అర్థం ఇది మనం చూసినాం దృష్ణ రాష్ట్ర మన ప్రభు కూడా మేఘారోడ్ అయి వస్తుండడు కూడా మేఘారోడు పట్లో కానకు ఆరోణమైంది వారు పోచండగా వారి శత్రులు చూచి చూచిరి కాబట్టి శత్రులు కూడా చూస్తున్నారు ఇది ఇది ఆయన రాకడా తీర్పు ప్రతి నేత్రం చూస్తుంది కల్లారనే వీడితే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆ గడిలోని గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో పదివ భాగము కూలిపోయిన ఆ భూకంపం వలన ఏడు మంది చచ్చిరి మిగిలిన వారు భ్రయకాంతులై దేవుని మహపరిచిరి పద్నాలుగవ శ్రమ రెండవ శ్రమ గతించాను ఇప్పుడు మీకు అర్థం కావాలా రెండవ శ్రమ ఓ ఓ ఓ శ్రమ శ్రమ శ్రమ అని మనం ధ్యానించినాం గతంలో కాబట్టి రెండవ శ్రమ గతించను ఇదిగా మూడవ శ్రమ త్వరగా రాబో ఏడవ దూత బూర ఊదినప్పుడు గొప్ప శబ్దములు పుట్టాను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం నాయను గనక వరకు అతను వరకు ఏలు నన్నును ఇక్కడి ఇక్కడికి నేను ఆపేస్తాను పదిహేనో వర్షం వరకు కాబట్టి వీళ్ళందరూ తిరిగి ఆయన సంధికి వస్తున్నారు అదే మనం చూసినాం గతంలో కూడా దేవుడు తడుతున్నాడు ఎవరిని మన యోహాన్ని వీళ్ళందరూ ఎవరు అంటే మీకే తెలుసు అంటున్నాడు అప్పుడు అంటున్నాడు వీళ్ళందరూ మహాశ్రములలో వారి వస్త్రంను ముద్దుక్కొని వచ్చిన వారు గొప్పచనం మరణించక తప్పదు మరణించి ఆయన సంధికి చేరుతారు అక్కడికే మనం వాక్యాన్ని ముకోవాలి కాబట్టి వచ్చే వారం నేను మరి విశేషంగా దీర్ఘంగా చూపిస్తాను ఎందుకంటే టూ టైమ్స్ రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ గొప్ప జనము ఏ రీతిగా మరణించబోతున్నారు దాని మోషే ఏలియాకి సంబంధించింది కానే కాదు ఏరు బాబేలు సంబంధించింది అసలే కాదు ఈ వాక్యం వాక్యానికి ఇంటర్నెట్లో ఎక్కడేసిన ఇవే ఉంటాయి మీకు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అది చదివేసి దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఇది స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మీరు గ్రహించండి ఏది కరెక్ట్ అనేది మీకు దేవుడు చూపిస్తాడు అంతవరకు మనం ప్రార్థన చేస్తాం పరిశుద్ధ ఒక దేవుడు వందనాలను అయినా ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధన మేము ఆరంభించుకున్నాం అయినా మీ యొక్క నడిపించండి ఎంత కాలం అనేది ఎన్ని గంటలు అనేది ఓరుకు సనాలు మాకు అనుగ్రహించే సమయం కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా శాంతి సేవ తెచ్చండి పిల్ల భవిష్యత్తు ఆశించండి ప్రతి చోట మీ కొరకు సాక్షులు పెట్టుకొని మమ్మల్ని అందరినీ మీరు అక్కడ రానైన ఏసు క్రీస్తు పరిషుద నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృపా సమాధానం మనకు అందరికీ సదాకాలంపడేందుగాక ఆమెన్